ఒక్కొక్క అనువాకంలో ఒక్కొక్క ధ్యానం చెప్పాడు కనుక అది చేస్తాను నీకేదో సూట్ అయితే అది ఒక్కటి చేస్తే సరిపోతే అర్థమవుతుంది ఇప్పుడు క్లియరా ఎందుకంటే మొత్తం తైత్రీయం అయిపోయేంత వరకు నేను అటు పోతుంటాను ఇటు వస్తుంటాను అటు ఇటు ఎందుకంటే ఇదంతా కలిసి ఒకే ఇల్లు ఒకటే ఇల్లు ఈ రూమ్లో ఆ రూమ్ లో పోతాను కిచెన్లో పోతాను అక్కడ పోతాను ఇక్కడ పోతాను వస్తుంటా మొత్తం ఇంట్లోనే తిరుగుతుంటా అర్థమైందే కాబట్టి బురుగు వల్ల కొంచినప్పుడు నన్ను శిక్షావల్లి మీకు మెన్షన్ చేస్తాను కాబట్టి నువ్వన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి ఆచరించినా కూడా సరిపోద్ది అధికార భేదాన్ని బట్టి అభిరుచి భేదాన్ని బట్టి ఇన్ని సాధనలు చెప్పబడి ఇక్కడ క్లియర్ ఎక్కడైనా వేదంలో ఎక్కడైనంత ఉపనిషత్తుల్లో ఉపాసనకాండలు వచ్చిందంటే అనేకమైన ఉపాసనలు జీవితే అవన్నీ నువ్వు చేయమని కాదు నీకేది సూటవుద్దేసి అంతకరణ శుద్ధిని అంతకల నైశల్యాన్ని పొందు కాబట్టి రోగాలు అనేకం ఉంటాయి మందులు అనేకం ఉంటాయి కాబట్టి వైద్యుడి దగ్గర ఉన్న మందులన్నీ నువ్వు మింగాల్సిన అవసరం లేదు ఓకే మెడికల్ షాప్ లో ఉన్నటువంటి ఔషధాలన్నీ మనం మింగాల్సిన అవసరం లేదు ఎందుకని అన్ని రోగాలు ఒకే వ్యక్తికి రావు అని నేను అనుకుంటూ ఉన్నా కాబట్టి మన రోగాన్ని చూసుకొని మనకు తలనొప్పి అయితే తలనొప్పికి మన కడుపు నొప్పి అయితే కడుపు నొప్పికి ఎందుకని ఆ మందు తీసుకుంటే మనకు ఇంకొకటి వేరే దాంట్లో చేయడం వాడు ఆ ఔషధం తీసుకుంటాడు ఔషధం తీసుకున్న తర్వాత వాడు ఆరోగ్యాన్ని పొందుతాడు మనము ఆరోగ్యాన్నే పొందుతాం ఆరోగ్యాన్ని పొందడమే ముఖ్యమైనటువంటి విషయం సాధనలు ఎన్నున్నా ఔషధాలు ఎన్నున్నా నీకు కావలసిన ఔషధాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పొందినట్టుగా సాధనలు ఎన్నున్నా నీకు కావలసిన సాధనని నీవు ఆచరించి అంతఃకరణ శుద్ధిని చిత్తశుద్ధిని చిత్త నైశల్యాన్ని పొందడం ప్రధానమైనటువంటి విషయం అతహ ఇప్పుడు అధా ఈ విధంగా చిత్తశుద్ధిని చిత్త నైశల్యాన్ని పొందినటువంటి వాడు అధహా ఈ కారణం చేత ఏ కారణం చేత చూడతమాస ఒకటే ఒక సూత్రం దాన్ని పెట్టుకుని చెప్పుకుంటూ పోవచ్చు ఎన్ని సంవత్సరాలు స్వామిజీ సంవత్సరాల సంవత్సరాలు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అయిపోయింది బ్రహ్మాను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చా చెప్పుకుంటూ పోతాం ఎంక్వైరీ కాబట్టి అత ఇప్పుడు అంతఃకరణ శుద్ధి అంతకరణ నైశల్యం కలిగిన తర్వాత అత ఈ కారణం చేత ఏ కారణం చేత నా అంతటా నేను ప్రయత్నం చేసి పొందే అవకాశం ఈ ప్రపంచంలో లేదు గనక కృతైన కర్మణ అకృత నాస్తి ఇది ఈ కారణం చేత ఆ నిత్య వస్తువు ఏదో అది ఏదో కాదు బ్రహ్మే గనక బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అది ఫస్ట్ సూత్రం రెండో సూత్రం ఏందో తెలుసా జన్మాద్యశ అది కనెక్షన్ యథోమాని భూతాని జాయంతి చూచారా భృగుబలి కనెక్షన్ బ్రహ్మ సూత్రాల్లో అధతో బ్రహ్మ జిజ్ఞాస అధ అథహ బ్రహ్మ జిజ్ఞాస జిజ్ఞాస ఎంక్వైరీ ఏ విషయాన్ని గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావు బ్రహ్మను గురించి ఎందుకని ఆ బ్రహ్మ ఎవరో అది పరం బ్రహ్మ ఎవరు పరం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తద్ బ్రహ్మ కాబట్ బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మణ జిజ్ఞాస ఇప్పుడు అర్థమైందే అధ అతహ బ్రహ్మ జిజ్ఞాస ఇప్పుడు భృగుర్వై వారుణిహి కాబట్టి వారుణిహి వరుణస్య పుత్ర అపత్యం భృగు భృగు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు అధ అతహ క్లియర్ ఇప్పుడు ఎవడు వాడు అధ అతహాయి కులవాడు అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస ఇంకా రెండవ దాంట్లో వాడు తృప్తిపడేటువంటి అవకాశమే లేదు గనక డైరెక్ట్ గా వచ్చి అడుగుతూ ఉన్నాడు ఏమని అధిహి భగవో బ్రహ్మేతి అది భగవో అధిహి హే భగవన్ హే పూజ్య ఎవరిని తండ్రిని అధిహి అధ్యాపయా కథయా నాకు బోధించు అని అడిగాడు ఇప్పుడు అర్థం అవుతుంది స్టూడెంట్ ఎవరు ఇప్పుడు గృరుగలిలో మీకు అర్థమైందే అందుకని ఆఖ్యాయిక విద్యా ఆఖ్యాయిక నేను చూసాను చూసారా ఎందుకు ఆఖ్యాయిక ఎందుకు స్టూడెంట్ తెచ్చాడు స్టూడెంట్ స్థాయి ఇది కనుక శిక్షా వెళ్ళ ఉన్నటువంటి సాధనలన్నీ అయిపోయినాయి శుద్ధి పొందాడు తనకు కావాల్సిన బ్రహ్మం ఒక్కటే కూడా నింజత్వం ఉంది అండర్స్టాండ్ ది పాయింట్ తనకు కూడా నింజత్సం ఉంది అసంతృప్తి ఉంది కనుక తృప్త భవిష్యామి నేను తృప్తి పొందాలనుకుంటున్నాడు మన ప్రయత్నాల వల్ల తృప్తి పొందేటువంటి అవకాశం లేదని పూర్ణంగా తెలుసుకున్నాడు ఈ ప్రపంచంలోనే అటువంటి అవకాశం లేదని అర్థమైపోయింది అతనికి కాబట్టి మోక్షం ఏదైతే ఉందో అది కేవలం జిజ్ఞాస రూపంలో అంటే జ్ఞాన రూపంలో ఉంది గనక వచ్చాడు ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు అది నాకు బోధించు అంటున్నాడు బోధించే దేన్ని జ్ఞానాన్ని మాకు అర్థం చేసుకో చిన్న విషయం కాదు ఇది బోధించేది జ్ఞానాన్ని పెట్టేది అన్నాన్ని బోధించేది జ్ఞానాన్ని ఓకే ఎప్పుడైతే అధిహి అధ్యాపయ నాకు బోధించు అని అన్నాడు మోక్షం జ్ఞాన రూపంలో ఉంద తెలుసు ఇంతేనా లేకపోతే ఇమ్మని అడుగుండేవాడు అయ్యా నాకు మోక్షాన్ని ప్రసాదించి నాకు అదేమో అరటి పండు కాదు మామిడి పండుగ కాదు నీకు ప్రసాదించడానికి కాబట్టి కుర్రాడికే తెలుసు వీడు జిజ్ఞాసు కనుక తెలుసు ఏమని తెలుసు బ్రహ్మం ఏమిటో తెలీదు బ్రహ్మం తెలుసుకోవాలని తెలుసు వీడు జిజ్ఞాసు జిజ్ఞాస్యం ఏదో అది బాగా తెలిసినటువంటి వాడు జిజ్ఞాస్యం టెక్నికల్ వాడు జిజ్ఞాస్యం అంటే ఏమిటో తెలుసా తెలుసుకోదగినది ఒకటి ఉంది అప్పుడే నువ్వు తెలుసుకోవడం జిగ్నాస్యం ఉంటేనే జిజ్ఞాసు తెలుసుకోదగినది ఉంటేనే తెలుసుకోవాలనే కోరిక జ్ఞాతం ఇచ్చామైంది ఏ విషయాలైన జిగ్నాస్యం ఉంది కాబట్టి నువ్వు జిజ్ఞాసు కాబట్టి బ్రహ్మణ జిజ్ఞాస బ్రహ్మను గురించి జిజ్ఞాస చేయాలని ఎప్పుడైతే అనుకుంటూ బ్రహ్మ అనేటువంటి వస్తువు ఉన్నది కనుకనే దాన్ని జిజ్ఞాస జ్ఞాతం ఇచ్ఛ జ్ఞానే క్లియర్ నేను బాగా అర్థం చేసుకోండి కాబట్టి జిజ్ఞాస్యం ఉంది అందువల్లనే జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఏదైతే తెలుసుకోదగిందో అది ఉంది ఒకటి జిజ్ఞాస్యం అంటే రెండో అక్కడ జిజ్ఞాస్యం తెలుసుకోదగింది ఉంది తెలుసుకోవాలనే కోరిక ఉండాలన్నా లేదా తెలుసుకోదగింది ఉంది బ్రహ్మం ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడేం చేయాలా కాబట్టి జిజ్ఞాస్యము అంటే తెలుసుకోదగింది ఉంది తెలుసుకోవాలనే కోరిక జ్ఞాపం ఇచ్చా ఉంది అటువంటి వాడికి వాడి జిజ్ఞాస అవుతాడు అన్నీ ఉన్నాయి అల్లుడినోట్లయితే ఇంకేం లేదు అర్థమైంది ఇప్పుడు అన్నీ ఉండి లేదు వాడికి జ్ఞానేచ్చ ఉండాలి సంస్కారంలో అయినా పరిశీలనలు అయినా పెద్దలను బోధించడం అయినా ఒక చోట రావాలి అది కాబట్టి జిజ్ఞాస్యం తెలుసుకోదగింది ఉంది తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది ఇప్పుడు తను తను జిజ్ఞాసు అయ్యాడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస కనుక అదేహి భగవో బ్రహ్మేతి అడిగాడు క్లియర్ ప్రోవాచే ఏతత్ ప్రవాచ తస్మై అతని కొరకు పుత్రాయ ప్రియా పుత్రాయ తన కుమారుడు కోసం ఏతత్ ప్రవాచ ఈ విషయాన్ని చెప్పాడు ఏం చెప్పాడు ఎవడు వరుణ్ వరుణోపదేశాపర్యం ఏంటి వరుణోపదేశాత్పర్యం ఏంటి అతను అడిగింది బ్రహ్మని గురించి ఇతను ఏం చెప్పాలి బ్రహ్మం అంటే ఇదేం చెప్పాలి అర్థమవుతుంది చెప్పేశాడు చెప్పి ఆలోచించుకోమంటున్నాడు తద్బ్రహ్మేది విజిజ్ఞాస స్వా నేను చెప్పేశాను నీకు బ్రహ్మం ఏం చెప్పాడో మనకు అర్థం కాలే నిన్న అందుకని ఇంకా ఉందన్నాను మీకు అర్థం అయిపోయింది అందుకని ఇంకా చాలే రెండో దానికి పోతే బాగుంటుంది స్వామిజీ నాకు అర్థం కదా అందుకని నేను మళ్ళీ రేపు వస్తానన్నాను ఏం చెప్పాడంటే వరుణోపదేశ తాత్పర్యం వరుణ ఉపదేశ తాత్పర్యం ఏం చెప్పాడు వరుణుడు భృగుకి ఇదిగో అన్నం ప్రాణం చచ్చు శ్రోత్రం మనోవాచం ఇతి అయిపోయింది అడిగి అయ్యా నువ్వు అడిగింది అధిహి భగవో బ్రహ్మేథి అయ్యా నాకు బ్రహ్మముని గురించి చెప్పు ఇదిగో చెప్తున్నాను విను నంబర్ వన్ రెండు వాక్యాలు చెప్పాడు రెండు చెప్పాడు ఒకటి కాదు అన్నం ప్రాణం చెచ్చు శ్రోత్రం మనో వాచం ఇది శబ్ద షట్కం ఆరు ఈ ఆరు చేత చెప్పాడు అయ్యా బ్రహ్మం అంటే ఏంటో చెప్తున్నాను విను ఏంటి బ్రహ్మం అంటే అన్నం ప్రాణం చెచ్చు శ్రోత్రం మనో వాచం ఇది ఇక్కడికి ఎంత కన్ఫ్యూజన్ బ్రహ్మం ఏకమేవా అద్వితీయం బ్రహ్మం ఎందుకంటే అనంతం కదా అన్నం ప్రాణం కాదు ప్రాణం చెట్టు కాదు చెట్టు స్తోత్రం కాదు స్తోత్రం మనసు కాదు మనసు వాచ కాదు ఇది అయిపోయింది ఇది బ్రహ్మ పో మళ్ళీ ఇంకొక రెండో వాక్యం చెప్పాడు అంత తాగలేదు నాయనా అది తగం హోవాచ మళ్ళీ అతడికి ఇంకొక వాచ్యం చెప్పాడు ఉవాచ ఏంటది ఎతో వాయుమా నిభూతా నిజాయంతే ఏ నాతా నిజీవంతే ఎత్ ప్రయంత్య విషంవిశంతి అయితే దేని నుండి అయితే సమస్తమైనటువంటి భూతాలు జాయంతే పుట్టయో జాతాన్ని అలా పుట్టిన తర్వాత ఏనా దేని చేత జీవంతి బ్రతుకుతూ ఉన్నాయో వర్ధంతేంతి ఎందులో అయితే ప్రయంతి ప్రవేశిస్తూ ఉన్నాయో అభిసంవిశంతి తద్రూపమైపోతూ ఉన్నాయో తత్ విజిసస్వ అది పాయింట్ ఇది బ్రహ్మం త్రహ్మేతి తత్ అది బ్రహ్మ ఇది అది బ్రహ్మ అంటే మరి చెప్పేశావు కదా నన్ను ఎందుకు ఆలోచించుకుంటున్నా మళ్ళీ ఓకే తత్ విజిజ్ఞాసస్వ దాన్ని నువ్వు విశేషణ జిజ్ఞాసస్వ జ్ఞాన ఇది జిజ్ఞాస విజిజ్ఞాస జిజ్ఞాస విజిజ్ఞాస జిజ్ఞాసస్వ విజిజ్ఞాసస్వ విశేషణ జిజ్ఞాసస్వా చక్కగా దీన్ని విచారణ చేయన ఆయన వెళ్ళాడు కుర్రవాడు వెళ్ళాడు బాగా నండి వెళ్ళాడు ఆలోచించమని అడగదు ఆలోచించాడు తర్వాత వస్తాను దానికి కాబట్టి అది భగవ బ్రహ్మేతి మాకు బ్రహ్మాని గురించి బోధించు అని అడిగాడు ఈయన చెప్పింది ఏమిటంటే రెండు వాక్యాలు బ్రహ్మను గురించి రెండు వాక్యాలు బ్రహ్మంను బోధించమంటే ఫస్ట్ మొదటి వాక్యం యొక్క తాత్పర్యం చూడండి అన్నం ప్రాణం చచ్చు శ్రోత్రం మనోవాచం అది ఇది బ్రహ్మం అసలు బ్రహ్మం ఏంటి స్వరూప లక్షణం చెప్పాలి బ్రహ్మం యొక్క స్వరూపం ఇది అని సూటిగా చెప్పాలి కానీ చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని బ్రహ్మ యొక్క స్వరూపాన్ని ఇదమిద్దంగా చెప్పడానికి ఎందుకు అవకాశం లేదు అంతే నాలుగో అనువాకం తొమ్మిదో అనువాకం ఎతో వాచో నివర్తంతే అప్రాప్లీ మనసు అసహ అవకాశం లేదు కానీ అడిగాడు పాపం అడిగిన వాడేమో ముమ్ముచ్చు జిజ్ఞాసుగా మారి వచ్చినటువంటి వాడు పైగా పుత్రాయ ప్రియాయా పైగా ఎంత శ్రద్ధతో అడుగుతున్నాడో తెలుసా డాడ్ వాట్ ఇస్ బ్రహ్మం అని అంటే అదీహి భగవో బ్రహ్మేతి చూడు ఆర్తి ఎంత కనపడుతుందో ఆడికి వచ్చేటప్పుడు నాన్న అనాల్సిన వాడు భగవాన్ అంటున్నాడు ఎగిరిపోయింది ఫాదర్ సన్ కనెక్షన్ రిలేషన్షిప్ ఎగిరిపోయింది పితృపుత్ర సంబంధం లేదు గురుశేష సంబంధం వచ్చేసి ఎప్పుడైతే గురిశిష సంబంధం వచ్చిందో భగవాన్ చూసారా అదే నాకు బోధించు అని ఎప్పుడైతే అడిగాడో ప్పుడు ప్రారంభమయ్యాడు ఏమైనా తెలుసా తనకు తెలుసు తెలిసింది చెప్పాలి తాను బ్రహ్మం అయి ఉన్నాడు వరుణ కానీ వాడు చెప్పలేడు కాని తిరిగిన చెప్పాలి వాడికి తెలిసిన మార్గంలో చెప్పాలి ఇంతకన్నా మార్గం లేదు సూటిగా ఏదైతే వాక్కు చెప్పలేదో మనసు వాక్కు వెళ్లి తిరిగి వస్తూ ఉన్నాయో ఎథోవాచని వర్తం తెస దానిని చెప్పాలి అనుకున్నప్పుడు ఆలోచన చేసి మొట్టమొదట ఏదైతే బ్రహ్మమో అది నేను అనే శబ్దం చేత ఉపలక్షితం అవుతుంది మాకు అర్థం చేసుకోండి నేను అంటున్నారు కదా ప్రతి ఒక్కడు అహమితి అహం అహం అహం అహం అహం అహం నేను నేను నేను అనేటువంటి శబ్దం చేత ఏదైతే ఉపలక్షితం అవుతూ ఉందో అదే బ్రహ్మం గనక ఆత్మయే పరమాత్మ కాబట్టి ప్రత్యేకాత్మ ఏదో ఇదే పరమాత్మ తత్వ మసి ఇది గురువుకి తెలుసు వర్ణుడికి తెలుసు తండ్రికి తెలుసు అందుకని ఆ అహం శబ్దం ఏదైతే ఉందో నేను నేను అనేటువంటి శబ్దం చేత ఏ బ్రహ్మమైతే ఉపరక్షితం అవుతూ ఉందో ఈ నేను గనక చెబితే బ్రహ్మం ఏంటో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది బ్రహ్మ ఉపలబ్ధి స్థానం ఇక్కడ జ్వరాని సాధనాన్ని కాబట్టి దాన్ని చెప్తూ ఉండాడు అయితే ఎట్లా చెప్తాడండి నేననే దాన్ని మళ్ళీ బ్రహ్మానందవల్లి ఏంటో తెలుసా పంచకోశాల్లో అజ్ఞానం చేత కల్పించబడి ఈ పంచకోశాలని నేను అనుకుంటూ ఉన్నాడు కదా నేను దేహము నేను ప్రాణము నేను మనసు నేను విజ్ఞానము లేదు నేను ఆనందం అనుకుంటూ ఉన్నాడు కదా ఇది ఆత్మబుద్ధి దేంట్లో దేహములో దేహాత్మ భావన ప్రాణాత్మ భావన అర్థమవుతుందే మీకు ఇప్పుడు మనస్సే నేను అనేటువంటి భావన ఆ నేను అనే దేనికి ఉపలక్షితం నేను అనేటువంటిది అహం ఏదైతే ఉందో అహం బ్రహ్మ బ్రహ్మను ఉపలక్షితం అందువల్ల అహం బ్రహ్మ అస్మి చూచారా మహావాక్యం అహం బ్రహ్మాస్మి అంతేగాని అహం దేహాస్మిన అహం నేను దేహము అని కాదు అహం బ్రహ్మ నేను బ్రహ్మం అయ్యున్నాను కాబట్టి బ్రహ్మానికి ఉపరక్షితంగా ఉంది ఈ అహం నేననేటువంటి శబ్దం కాబట్టి దీన్ని తీసుకొని చెప్పాలి కానీ ఎక్కడొచ్చిందంటే ఈ నేను నేను అనే చోట నేను దేహము నేను మనస్సు నేను ప్రాణము అని మాట్లాడుతూ ఉండాడు ఇది అజ్ఞానం చేత కల్పించబడింది ఆత్మభావన ఎక్కడ పంచకోశాల్లో ఈ ఆత్మభావన కనిపించబడింది కాబట్టి పంచకోశాల్లో ఆత్మత్వ భావన ఏదైతే ఉందో దాని తొలగించాలి దానిని తొలగించాలి దానిని తొలగించిన తర్వాత పంచకోశాల్లో ఆత్మభావన ఉంది ఇప్పుడు పంచకోశాలు నేనుని అది ఎప్పుడైతే తొలగిపోయిందో ఇక ఏదైతే మిగిలి ఉందో అది ఆత్మ అదే బ్రహ్మం అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల అన్నం ప్రాణం చెట్టు స్తోత్రం మనో కాబట్టి బ్రహ్మాని గురించి డైరెక్ట్ గా చెప్పడానికి అవకాశం లేదు గనక బ్రహ్మ ఉపలబ్ధ ద్వారా వాటి ద్వారాలు ఎంటర్ అయిపోవడం ద్వారా ఉక్తవాన్ సాధనాన్ని ఉక్తవాన్ కాబట్టి ఆ బ్రహ్మముని తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి అవకాశం లేనిటువంటి మనోవాకుల ద్వారా దేని అయితే అటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఉపలబ్ధవు ద్వారా ఉక్తవాన్ సాధనాన్ని ఉక్తవాన్ వాటికి ద్వారాలు ఇమిటం ఇప్పుడు ఆ ఇంట్లోకి ఇదండి ద్వారం అంటే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా అది అడ ఇప్పుడు ఒకే గందర కూడా గట్టుండనుకోండి వీళ్ళు పద్మవ్యూహం లాగా ఎటుపోవాలి మనకు అర్థం కావడం లేదనుకోండి ఇదండి ద్వారం అన్నాడు అనుకోండి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టేనా అది ద్వారా ఉపలబ్దౌ ద్వారాణి ఉక్తవాన్ చక్కగా ప్రోక్తవాన్ చక్కగా చూపించాడు ఏమని అయ్యా అన్నం ప్రాణం చెట్టు శ్రోతం మనోవాచమితి అంటే ఏమిటి దీన్ని బట్టి అంటే ఈ అన్నమయాదులు ఏవైతే ఉండాయో దీంట్లో బ్రహ్మభావనని తొలగించుకుంటూ పోవాలి అంటే వాటిని ఏం చేయాలి అవి ఉన్నాయి కదా వాటిని తొలగించడానికి ఏమన్నా వస్తువా వాటిని అబ్రహ్మగా తీసేయాలి వాటిని అబ్రహ్మగా తీసేయాలి అబ్రహ్మ అంటే బ్రహ్మము కానిది అందువల్ల తద్విజిజ్ఞాస స్వా అయ్యా అన్నం ప్రాణం చక్ష శ్రోతం మనో వాచమితి అని చెప్పేస్తే పోల తద్విజిజ్ఞాస స్వా నువ్వు పోయి దాని గురించి ఆలోచన చేయరా ఆలోచన చేస్తే ఏమని తెలుసా అన్నం అన్నాడనుకో కాదని తెలుస్తుంది ప్రాణం అన్నాడనుకో కాదని తెలుస్తుంది అందుకని ఆలోచన చేయాలా జిజ్ఞాసే ఇలా ఆలోచన చేసిన తర్వాత ఇవి ఇవి కావు నేతి నేతి నేతి నేతి ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అన్న తర్వాత ఏదైతే మిగిలి ఉందో అదే ఆత్మయ్యి ఉంటది ఇది బ్రహ్మం త్రహ్మేతి ఓకే ఇది ఒక తటస్థ లక్షణం కాబట్టి మనకి చెప్పినప్పుడు అన్య అన్యోంతరాత్మ అన్యోంతరాత్మ ఇది ఒక దాన్ని చెప్పేటప్పుడు దాని లోపల ఉండేది ఇప్పుడు శరీరాన్ని గురించి చెప్పినప్పుడు దాని లోపల ఏదైతే ఉందో అని చెప్పి ముందు దాన్ని నిరాకరించుకుంటూ వచ్చాడు చూసారా తస్మాత్స్ అంతరస్యంతరస్ సార్ అన్యస్ ఆత్మన ఉచ్యమాన అన్నమయాద అన్నమయాదీనా అబ్రహ్మత్వం యుక్తం ఇప్పుడు అన్నమయాదులు ఏవైతే ఉన్నాయో అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం అన్నమయాదీనాం అంటే ఈ అన్నమయాదులన్నీ కూడా ఈ కోశాలన్ని పంచకోశాలు ఏదైతే ఉన్నాయో ఇవే బ్రహ్మం అనుకుంటున్నావు దీన్ని అబ్రహ్మగా భావన చేయాలి అబ్రహ్మగా భావన చేస్తే అవి పోతాయి ఇంక మిగిలింది ఏదో బ్రహ్మం అనిస్తే స్వామిజీ ఇది సాధ్యమా అన్నమయాదీనాం అబ్రహ్మత్వం యుక్తం ఎట్లఘంతరత్మన ఉచ్యమాన అన్యస్ అన్యస్ తస్మాత్స్ అంతరంత